విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు కడవారు నవ్వకుండా నన్నును జ్ఞానమునే నెరగ అజ్ఞానమునే నెరగను మానను విషయములు మరిగెంతైనా నీ నామమునొడిగి నీ దాసుడననుకొందు దీనికే వహించుకొని దిద్దుకోనన్నును అకర్మము నెరగను సుకర్మము నేరగను ప్రకట సంసారముపై పాటుమానను ఒక పనివాడనై కూని ముద్రధారినైతి ముఖమోడి ఇందుకే గోమున నేలునన్నును వెనకగానను ముందు విచారించి కానను నినుపై దేహధారినై నీకు మొక్కేను ఘనుడ శ్రీవెంకటేశడుబరాదు కరుణించు నన్నును